చల్లారు తల్వయ్యయుడయ్య రానారు అడవు చల్ల నడువు ఆ భాగవతుల యొక్క హిగ్రిలు చాలా ఉన్నాయన్నారు రకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి మొట్టమొదటి ఏమిటయా అంటే ప్రాతికూల్య ని చూడండి ప్రతికూలుడై భగవత్ విషయంలో ద్వేషం లేకుండా ఉండటం ఒక భక్తుడు వాడు ఒక మొట్టమొదటి భక్తుడు ఎవడయ్యా అంటే భగవత్ విషయములో ద్వేషం లేకుండా ఉంటే చాలు వాడు ఇక ఆచరించవలసినది పని లేదు ఆచరించడు వాడు తరువాత పూజించడు అచ్చిన తపస్సు మనం చేయడు కానీ వాడు కూడా భక్తులేదట ద్వేషం లేకపోతే చాలు మొదటి వాడు వాడు మొదటి పెడితేదట ద్వేషం ఉంటే ఇక అసలు ఇందులో జాలడు ఈ మోటిలో జాలడు అందులో చేస్తాడు ఏది అసుల కోటిలో చేరిపోతాడు కాబట్టి మొదటి పెట్టే విధయా అంటే భగవద్ విషయములో ద్వేషము లేకుండా ఉంటే చాలు వాడు కూడా సంప్రెడ్ లేదంట మొదటి పెట్టువాడు వాడు ఇక అక్కడ ఉంది ఆకలిమిచ్చే విధయా అంటే భాగవత సహా ఆకము చెల్లాదన్వయ్యే విడయరాడయరా నాదవు ఇక ఆకలిచ్చే విధయా అంటే భాగవతులు వారే భగవద్భక్తులైన వారు కనిపించకపోతే బాధకలేనట ఆఖరి పెట్టు భాగవతులెట ఈ మెట్టున్నాయే ఈ మధ్యలో చాలా రకాలు ఉన్నాయి నాలుగు ఆఖరి మొదటి పెట్టేమో ఇది ద్వేషం లేకుండా ఉంటే చాలు మొదటి వాడు భక్తులు ఆఖరి వాడెవడయా అంటే భాగవతులు గొప్పవాడెవడే అంటే భాగవతులైనటువంటి వారి భాగవతులైనటువంటి వారిని చూడకపోతే వారిని విడదడు బ్రతుకలేనటువంటి యొక్క ఆనందం ఉన్నది భాగవతులను చూసేటప్పుడే అలాంటి ఆనందం కలుగును అది ఆఖరి పెట్టగలం ఆ సరివేత్తలు చూస్తే కాదు భాగవతులను చూస్తే సంతోషం చూసవును అది ఆఖరి పెట్టు ఇదేమో పెట్టు నడువు పడ్డానే కుటింపులను వెలుగేయాలి కనుక ఈ మొదటి పెట్టు దగ్గర నుండి ఆ చివరి వ్యక్తు వరకు ఈ మధ్యలోకి ఎన్ని వందల రకాలు ఉన్నాయో చెప్పడానికి వీళ్ళే భాగవతుల్లో కనుక వీళ్ళందరూ కూడా ముఖర్ని కూడా తోసివేయడానికి వీళ్ళేట ఈ వీడు వదలు కొని ఆ చివరి ఉన్నటువంటి వారి ఉన్న భాగవ రకములది భాగవతుల యొక్క ఈ రకముల్లో ఎవరిని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు కనుక అందరు నీ చేసుకోవాల్సిందే అనగా ఏమిటి వహవా ఏమిటి నీక భక్తిరాన్ని ఏం చేస్తున్నా ఆ ఏమాత్రంగా ఉన్నప్పటికీ అటు వారినందరూ కూడా చెప్పుకోవాల్సిందే వారంతా కూడా ఉద్దేశూర్తు లేగలుక అనుభవ అని అభిలవయ్య చిరుపాయి తిప్పి ఆ విషయాన్నంతా ప్రతిపాలించాలట ఆ గోపకంగా వారు భగవద్ విషయంలో క్రతగా ప్రవేశించగా ప్రవేశించి ఆ భగవద్ విషయం అంటే పూర్తిగా అఖండాకుండా ఉన్నటువంటి ఆకులు కాను లేదయ్యందు అయితే ఇవరే పేర్లు ఇరువయ్యాలే విత్తయ్యా ఫారవత కార్కడై కొండ కొన్ని చెడక్కి రాదు అయ్యో చెప్పి ఈమెకు భగవద్సం ఆ భగవద్ భగవద్ ఆనందరసము తెలిసి కూడా ప్రవేశించి కూడా ఎవరెని పేర్చు వీరివయ్యాలి వీరి యొక్క మాటల యొక్క సొగసును వినవలని ఉద్దేశించేత ఆ భగవద్ విషయంలో ఉన్నటువంటి యొక్క ఆ రసము తెలిసినప్పటికీ వీరి మాటలు వినవలను ఉద్దేశంతో పొంది ఉన్నదట అత్యానం లేదు అనకమకా వాసులు కృష్ణాలే ఇంకా కొండార్తాలి చాలా వేటత్వాడు ఆడు విలుపాడు దొరికి తరువాత ఆ అందరూ వచ్చి మన వాటితో నిలబడవలే అదే ఉద్దేశం కలిగినటువంటి సన్నివేశం చేత కూడా కొనియాడగలిగినటువంటి యొక్క సౌందర్య సౌపమాధ్యములు కలగక ఒక ఆమె కనుక అత్యానులేవి గొడవి చెయ్యాయి కనుక చెయ్యలేమి ంత చల్లంబడి ఒలిపి గుణమిచ్చేట భగవత్ కళ్యాణ గుణములు ఎందు అపారమైన ప్రీతి ఉన్నప్పటికీ మాధ్యలో మధ్యలో సాపటడుగులు వేస్తూ ఉన్నదట సంపడుగులున్నయేంతముల ఎందు ఈ విషయముల ఎందు కూడా పోతూ ఉన్నదట పునప్పుడు కేవలం భగవత్ కళ్యాణ గుణమునే అనుభవించ మధ్య మనిషలో ఈ విషయాలకు కూడా ప్రసంగిస్తూ ఉన్నదట అలాంటి అనుకూ కావని లేష్ణానుభవ ఇచ్చడి ఎలా అవ లోపుడయ్యాడు వ్యక్తి అయ్యు ఆ కృష్ణానుభవంలో ఆ కృష్ణానుభవములో ఇచ్చ నడకుబడి ఎల్లప్పుడూ కూడా తనక సర్వనిష్ట భావ ప్రయము సర్వేష్ణు తప్ప ఇద్దరు వేసుకోవడదటావి అటువంటి ఇచ్చగంటి కలిగిన ఎలా నోకు ఉడయా ఎంగని కూడా సరివే కాలూ అవి అనే కాలం ఊర్మరు కట్టం తాళత అడై ఎవట ఒకట ఆ మొత్తం అంత ఎంతో తాముక్యే అంతట అతి అవిదాత్యం కలిగినటువంటి ఆమె లేపత్త ఎడయ్యా కొలువల సంబంధములయ్యా మొరుక అయ్యని చెప్పి ఆ సరివేశంలో క్షణకాలం కూడా విడిచిపెట్టి ఉండట అలా విడిచిపెట్టినటువంటి కాలం చేత కలిగినటువంటి యొక్క కైకర్య సంపత్తు ఉన్నదే అది పూర్తిగా కలిగినటువంటి ఒక ఆయన చెల్లెలు రేపాడట ఇందులో అవయవ శోభయ అనుసంధ ఆనుందో తెలిపిన ఆడు వృత్తి అయ్య వ్యక్తి అవయవ శోభం ఉన్నదే తన యొక్క అంగ సౌందర్యములు ఆ దాన్ని అనుసందించుకుంటూ పడుకున్నదొ ఒక ఆవిడ ఎల్లారీ ఎంపరాహతని వైపు ప్రతిదే మనం కలకించెడికి రాలవాల్సా ఉండే వచ్చి అందరినీ లేపుతానని చెప్పిందట నేనే లేచి వచ్చి మిమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పి అదంతా మనసుపోయి పడుకోదట వీళ్ళంతా వచ్చినా లేవకుండా పడుకున్నటువంటి ఆవిను లేచి అసలు మావు కాల్లారడలేని ఇరుపా తరువాత మొత్తము సమూహం అంతా కూడా ఒక చోట చేరగా ఆ సమూహాన్ని అంతా చూడవలయను అనే ఉద్దేశంతో పడుగొని వలన ఒక అత్యాగురు ఎవరాలు చరండి శిరువాసులు కాపు మొదలవి వీరంతా కూడా ఇలా కలిసి ఏ తీవించి మహాసమూహమై తోయి ఆ యొక్క ఆ వాకుడి కాపలా ఆ నన్నగోపుల యొక్క భవనం ఉన్నదే దాని యొక్క లేపారట నందుపారట యశ్వశోదాదేవి లేపారట నీత బలదామ స్వామి లేపారట ఇవన్న క్రమం కలిపము కప్పకుండా ఎలా లేపవలైందో అప్పుడు లేపి నైపురాటుక లీలా సౌకుమ్యంధ సౌందర్యత భక్తు ఆల్లంతయ్యం పురుషకార భావత్తం చెప్పి ఆ యొక్క నక్కన్న ఫలాత్యం వల్లదే నీలాదేవి ఆ యొక్క ఆ లీలారసం భోగవైభవు సౌకుమార్ రూప సౌందర్యము ఆ భక్తు వాల్లము ఆ కర్మేష్ఠీందనుకున్నటువంటి యొక్క ఆ ప్రేమ తను ఆ పురుషకార ఆ పురుషకాల భావ పురుషకాల భావం అనేదే వేళందరినీ కూడా సన్నివేశ సన్నిధానములో పోయి చేర్చగలిగినటువంటి యొక్క సమర్థతారము అటువంటి యొక్క పురుషకాల భావములు కూడా ఆదం లేపారట ఆ విజాచాలు గుణం కలిక ఆ సనివేష్ణుని యొక్క ఆ విజాచాలు గొడవలావట్టు కూడా చెప్పుకుంటూ వచ్చి తాంత గుణం కలికలా ఆ దేవంత ఈ కళ్యాణ గుణ బుద్ధి ధ్వంగిపోయి వచ్చాము అన్నారట భక్తాభిమానికాక్షారకం అరివితూ ఆ భక్తాభిమానులపై మా యొక్క స్త్రీ అభిమానండి కూడా విడ ఆగి దేవుల వారి యొక్క చెప్పి తెలియజేసుకున్నారుట ఎంగ పలర్పట్టు ఓ నిరంతీలు చెడు పొలపట్టిరిందరంతరం వాతనకై దేవరవారు బయటకు వచ్చి సభ చేయవలయం ఆ సభలో పూర్తుండే కూర్చుండగా చెబుతాము ఒక మామ ఎక్కడ ప్రేమెందుకు చెప్పినటువంటి వారై ఆ ప్రకారంగా కోటి తరువాత ఆ విలుపుకు మంగళాశాసనం కండి ఆ యొక్క సరివేస్తుంది యొక్క ఆ యొక్క మేము చేసినటువంటి చిటికి మంగళాశాసనం చేసినటువంటి వారికి కోమకా ఏ పది మీద వాడు అడగగా సరివేస్తడు అడగగా మూడు పక్కలే అంచుకరా ఇవన్నో నిన్న మేము సన్నిధిలో ఆ యాచుకులమై వచ్చామయ్యా మీ దగ్గర ఇదిగా అడుగు పట్టుకోవడానికై వచ్చాము సుమా అపేక్షితం లేదన్నా ఎన్నివి అపేక్షితం ఉన్నాయట నోముకు ఉపకరణం కలిపి కొన్ను అంటే చెప్పారట మా నోము కావలసిన ఉపకరణములు ఇవి అని చెప్పి ఆ చెప్పారు కొన్ని నోట్లు సన్మానం కలయం అపేక్షిస్తూ నోచిన తరువాత మేము పొందవలసినటువంటి యొక్క ఇంకా ఉన్నాయి అని ఆభరణము మంచి వర్తములు తరువాత ఆ యొక్క మూసేటండి కాలిపోయేటట్టుగా దిగి కాలిపోయేటట్టుగా ప్రసాదము ఇవన్నీ కావలేను అని చెప్పి చెప్పారట నిలైము ఒళ్ళవయ్యం ఫలింపుబడి తండలు సిరుమయ్యేయు అవను పెనుగయ్యి అవను వెళ్ళ బలవయ్యం చెల్లింపను ఆ తమ యొక్క నైత్యమును అనుసంధించారట ఆ సర్వేష్ని యొక్క గొప్పదనుములూ కూడా చెప్పి ఆ తమకు వారికి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని కూడా పురస్కరించుకున్నటువంటి వారై తప్పుదలకు పరైపుడు మా తప్పులన్నీ కూడా క్షమించి తగ్గ నిలైము ఎన్నీ క్షమపడ వెళ్ళి తప్ప వారికి మేము దాశమి వచ్చాము సుమారి తమ అభిప్రాయమే అవతూ కూడా ఎవరు ఆ గోపకయలు ఆ యొక్క మరేపల్లెలో సన్నివేశం యొక్క సన్నిధానములు అలా అతని అభిప్రాయములు ప్రకటించగా అవను అప్పటికే శైరో చెందు అలాగే ఆ మీ యొక్క అపేక్షణం ఎలా ఉన్నదో అలాగే ఆ నేను కూడా ఈ పూర్తి చేస్తారు అని తల ఎగరేశారట సరీపాటు చేస్తారు పెడు కృతార్థం ఇక్కడ పడతాయి అంగీకరించగా వారంతా కృతార్థులైపోయారట ఎవరు ఆ గోపకయలంతా కూడా అలా వారంతా కూడా ఆ ప్రకారంగా ఆ సన్వేషణ ప్రాప్తిని పొందారు అని చెప్పి ఆ విషయములు తెరకాలే అన్న భావవృత్తి యోడే వడతలు పోయిడయా తరువాత ఎంత కాలం వచ్చారట ఎవరో బోధాలి వచ్చి ఆ వడపెరుంగో అపేక్షితూ ఆ వటపత్సారు సన్వేశించి సవకాల సభా నగర సన్వేషిందామె ఎవరు ఆడారు నేర్తి అను ఆనారట ఇటువంటి యొక్క మా ఆ గోపకంగాల వంటి యొక్క ఆ ప్రేమ ప్రకాశము లేకపోయినా మా వంటి భావ శుద్ధి లేకపోయినప్పటికీ ఈ ప్రబంధితులుడయ పాఠధారణ తాలి ఈ నేరు చెప్పినటువంటి ఈ ప్రబంధములు చదివినంత మాత్రం చేత వెన్నంత మాత్రం చేత దాంత పేరు ఆ సర్వేశ్వర ప్రాప్తిని పొందగలరు అని ప్రబంధాన్ని ముగిస్తూ ఉన్నారు సమకాలే అనుసరితాలో ఉపాధి అనంతరకాలని అనుసరిస్తాలో ఉపాధి పట్ట కార్తీకంతో అనుకు ఫలి హై ఆ సమకాలంలో ఆ సన్నివేశ్వరుడు అవసరించినప్పుడు అవసరించి వారంతా పుణ్యారక గోప కన్యలంతా సర్వేశ్వరం ప్రాప్తి అనుసరించి అనుకరించి పొందిందట ఆమె ఆండాడు ఆ గోప ఏ గోపభావను అని ఆ గోపమే సాధి ధరించి ఆ కేవలము ఆ మొదల యొక్క నడక మొదల యొక్క ముడి వదల యొక్క వాసన అంతా కూడా వచ్చేసిందట ఆ భావన ప్రకారటం యొక్క అనుకరణము చేత ఆ భావనానుకరణం చేత వారికి వచ్చిందట బలం తరువాత ఇది ఏమీ లేకపోయినా ఆ నాయక ప్రపంచం అనుగ్రహించినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత కూడా పొందగలరు అని చెప్తూ ఉన్నారట కంగిందలయ నాకు కల్లి ఒ అది ఇుమా పోలేదు పరాత ఈ విషయంలో మనకు అలాంటి యొక్క పవిత్రత లేదాయి భావించలేదాయి ఆ లోపకండ్లు మాదిరిగా ఆ పనివేశ్వరుడు అవతరించిన కాలంలోనూ అవతరించకపోతే ఆ అండాలు మాదిరిగా అటువంటి యొక్క భక్తి ప్రకర్శము లేనబోయే మనమే ఆ ప్రార్థిస్తాడు అంటే దీనికి ఒక ఉదాహరణ ఇస్తూ వారు పరాతన ప్రవారు మనకు కూడా ప్రార్థిస్తా ఉన్నాడు నా సరివే జరుగుతు వాళ్ళు చెప్పినటువంటి యొక్క ప్రబంధము ఆ వెన్నంత మాత్రం చేత అనుసరించిన మాత్రం చేత ఎలాగో అంటే గోడ పుట్టింది గేదుగు ఆ గోడ చచ్చింది చచ్చిన వాళ్ళు తీసుకుపోయి ఆ మాదివారి దగ్గర పోయి ఆ కోలు ఒలిపించి దాంట్లో గడ్డి గురించి ఆ గోడ మాదిరిగా తోలుతో ఎత్తుకొచ్చి ముందు పెడతారట గేదుగు గేదు అంటే ఆ దాన్ని నాకి పాలుస్తుంటమా దాని నా దాని గోడగా సచితంగా తెలుసు కానీ తన యొక్క గర్భవాసముందు పుట్టినటువంటి యొక్క గోడ తోలు ఉన్నది అని చెప్పి ఆ ప్రేమ దాని మీద ఎలా పావిస్తూ ఉన్నదో మనకు అలాంటి అత్యవసాయం లేకపోయినా భక్తి ప్రపత్తులు లేకపోయినా కలిగినటువంటి యొక్క ఆ చెప్పినటువంటి యొక్క ప్రబంధాన్ని అనుసరించి అనుసరించారు కదా వీళ్ళు అనే ఉద్దేశంతో తల్లి జరుడు మనల్ని కూడా శ్రీ గోకుమాశ్రయీయ విషయం కృష్ణన అంత ఆశ్రయం ఫల రాజ సంబంధతాయి తనై పెరుగూ వ్యాపార వ్యాపారం అమృతమంతాలే అయిల్ గోాలే గోపికా ఆశ్రయీయ విషయం కృష్ణన అందు ఆశ్రయనం ఫలపర్యంత మావతి ద్రాక్ష సంబంధం కాదే ఆ సరివేశ్వరుని పొందవలను అంటే అమ్మవారి కటాక్షం ఉండవలనట ఆమె కటాక్షించండి సరివేశ్వర ప్రాప్తి కలగటానికి వీలులేదట ఆవాడు తల్లైపు వెలుగైపు అవను వ్యాపరిత వ్యాపారం అవత సహాలే తను ఆ లక్ష్మిని పొందటానికై వారు చేసినటువంటి యొక్క వ్యాపార సముద్రం అసలమట సముద్రములు మధించి తద్వారాగా ఆమెను పొందాడట అతని తొలిగిన దానికి పోనాడు మా ఈ వాసనంలో వంద కడలు కలయిందా ఆ సముద్రములు చిలిగినటువంటి వాడు వంగురాట దేవకాని మీద ఒక వ్యాజం కి అప్పుడు ముగ్పోలే ఊరా కార్యతమాకి పెట్ట హర్షతోడే కృష్ణన్ పైవారే అనే అభివృద్ధి అంటూ ఉన్నారట దేవకా అరవై ఆరు కోట్ల ముప్పూ కోట్ల దేవతలను అందరినీ పోవించ పోయేసి ఈ సముద్రాన్ని భారా మీరు మందరాధిక బేసి ఆ వాసుని ఆ చావు దాచేసి భజించినట్టయితే అమృతం పడుతుంది దాన్ని తాగినట్టయితే చావు జరామరణములు కానీ ఆ వ్యాధులు కానీ ఏమి ఉండవు అని చెప్పి చెప్పి వాళ్ళందరితో దాన్ని భజింపజేశారట వేల సంవత్సరములు భజించారట కండముదైపెట్లు ఆ ఇట్టు పెరియపులాంటి ఆదాహ కండములైపట్లు ఆ దాంట్లో పుట్టినటువంటి అసలామృతాన్ని తానేలా చేశా ఆయన వీళ్ళ అందరి చేతానేమో పని చేయించి ఆ శ్రమంత చేయించి అసలమృతమేది ఆ అమ్మవారులైతే ఆ లక్ష్మి